ప్రార్థం చేస్తాను పరిశుద్ధు రఘు వేసా మీకు సుతులు స్తోత్రాలను అయినా అబ్రహాం ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ప్రవ్వ ఈ ఘర్షణ కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా సజ్జులను ఎక్కడ నిలబెట్టదు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మళ్ళీ నడిపించినారు బయట పరిస్థితులు బాగా లేకుంటున్నారు కానీ ప్రభావ మమ్మల్ని మట్టుకు మీరు సురక్షితంగా కాపాడుతూ ప్రతి క్షణం తన మళ్ళీ మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నది మీకు ఎంతో వదనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని వినాలన్న ఆసక్తితో మేము వచ్చినాం ప్రభా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైంది ఉంటే అది చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ యొక్క కనిక్రమం దయచేయమని ప్రార్థించినాం మీ యొక్క పరిశుద్ధతను మేము జీవించాలా ఎందుకంటే ప్రభావ మీరు పరిశుద్ధులనైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా తను దుష్టులకు విరోధంగా దోషులకు విరోధంగా మేము నిలబడాలా ప్రవ్వ అటువంటి జీవితాన్ని అటువంటి సేవ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి కొంతకాలం నుంచినైనా మేము చిన్న ప్రవర్తనకు సంబంధించిన సందేశాలు ధ్యానిస్తున్నాం వారు అనేకమైన విషయాలు మాకు చూపించినట్లు మేము చూస్తున్నాం ప్రవ్వా అవన్నీ మీ యొక్క ప్రేరేపణ వలనైనా మీ యొక్క ఆత్మీయ నడిపింపు వలనే మాకు అవి అర్థమైనాయి ప్రవ్వ కాబట్టి ఇవి మనుషుల కల్పితాలు కావు తండ్రి ఇవి కేవలం మీ యొక్క ఆత్మీయ నడిపింపే అని మేము విశ్వసిస్తున్నాం అయినా కాబట్టి అందులో నీ సత్యాన్ని మరోసారి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా గత వారం నుంచి మేము నాహుంకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానిస్తున్నాం అయినా మా వాటిని అర్థం చేసుకుంటే ఆ యొక్క యోగ్యతని భాగ్యాన్ని మాకు దయచేయండి మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనియకుండా ప్రభావ మీ మీద కేంద్రీకరించుకొని ఉండేలాగానే సహాయపడండి వాక్యాలని సత్యాన్ని గ్రహించడమే కాదునైనా దాన్ని మా జీవితంలో అవలంబించుకునేలాగా వాటిని మేము నేర్చుకోవాలా ప్రభావ ఆ యొక్క మర్చిపోకుండా ఓ ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించేలాగా మమ్మల్ని అందరినీ ప్రతి చోట మీ కొరకు సాక్షి పెట్టుకొని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె ఈరోజు ఆగస్ట్ పంతొమ్మిదవ రెండు వేల పదమూడవ సంవత్సరం నా రెండవ భాగానికి మనము వెళ్ళిపోతున్నాం పోయిన వారం నా సంబంధించిన ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించినాం అంటే ఇంట్రొడక్షన్ నాహము అనే పుస్తకానికి ఇంట్రోడక్షన్ మనం ధ్యానించినాం సరే సాధారణంగా బైబుల్ స్టడీలో చరిత్రాత్మకంగా ధ్యానిస్తూ ఉంటాం కానీ దేవుడు మనకు ప్రవచనాత్మకంగా వాటిని ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహించింది అతని కృప అనుకోలేము మనం ఎందుకంటే ఆమోసు గ్రంథంలో మనం అనేక ఈ విషయాన్ని ధ్యానిస్తుంటాం ప్రభువు తాను సంకల్పించిన వాటిని తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చెయ్యడు ఈ లోకంలో ఏ విషయం జరుగుతున్నా తన బిడలకి బయలుపరచకుండా ఆయన ఏమి చెయ్యడంట అబ్రామ్ విషయంలో మనం చూస్తాం కదా బైబుల్ అంతటా ప్రతి ప్రవక్తతో దేవుడు ముందుగానే హెచ్చరించి కాబట్టి ప్రవక్తలను ఎప్పుడు అతను సిద్ధపరుస్తూనే ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఇతరులకు ఆదరణకరంగా ఆ ప్రవచనాన్ని ఎత్తి చెప్తా ఉంటారు రాబో దినాలలో ఎటువంటి భయంకరమైన స్థితులు ఉండబోతున్నాయో వాటిని హెచ్చరికగా అనేకులకు ప్రకటించడం కోరికే దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటా ఉంటాడు కాబట్టి సరే క్రొత్త నిబంధనకు వస్తే స్పెషల్గా ప్రవక్తలు అనేవాళ్ళు లేరు కదా కొంత నీరిదే కొంద నారీతిగా కొంద నీరిగా కొంత నారీతిగా చూస్తాం మనం కొరత రాష్ట్ర కానీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు కొంతకాలం క్రిందట మనం అదే విషయాన్ని మనం ధ్యానించినాం పేతురు విషయంలో కూడా అంతే కదా పేతూరు మొట్టమొదటిసారి పరిశుధాత్మ అభిషేకం పొందినప్పుడు ఏ వారాన్ని పొందుకున్నాడు ప్రవచనే కదా ఆయన ఆ ఇంటి మీద ఆ పెంతకోస్తు పండుగ రోజు ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ దిగిరావడము అగ్ని నాలుకల వల్లి విభజింపబడము దేవుని యొక్క ఆత్మ వాళ్ళందరినీ అభిషేకించినప్పుడు వారందరూ రకరకాల భాషలలో దేవుణ్ణి స్థుతించడం గనపరచడం అన్న విషయాన్ని మనం ధ్యానించినాం దాని తర్వాత పేతురు ఆ గదిని దిగి వచ్చి క్రిందికి వచ్చినాక అనేకులకు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు వీరు ఎవరు వీరు గడలీయరు కాదా అని వారి గురించి మాట్లాడుతూ వీరు మా భాషలో మాట్లాడుతున్నప్పుడు కొందరు ఏమన్నారు వీరు వెరివారు మరి కొందరు ఏమన్నారు వీరు త్రాగుబోతులు ఇంత పొద్దున పూట త్రాగడమేంది అనేసి ఒకరు ఒకరు ఒకరు ఒక రీతిగా అనుకోవడం మనం చూస్తాం అప్పుడు పేతురు మేం తాగిన వాళ్ళం కాదు యోగులు ప్రవచనము ఈ దినము ఆరంభమైంది నెరవేరడం కాబట్టి ప్రవచనాలు ఒకసారి నెరవేరి ఆగిపోయేడి కావు అన్న మనం అక్కడ నేర్చుకుంటాం ఎందుకంటే ఈరోజు పరిశుధాత్మ అభిషేకం జరుగుతలేదా ప్రపంచమంతట అనేకుల మీద రక్షణ పొందిన వారి అందరి మీ జీవితాలలో పరిశుధాత్మ అభిషేకం జరుగుతూనే ఉంది కాబట్టి అది ఆగిపోయినట్లా కాబట్టి అది ఆరంభమైనట్టు పాత నిబంధన కాలంలో ఆరంభం అయింది సౌలు ఇస్రాల్ దేశం మీద రాజ్యగా నియమింపడానికి ముందు ఆరంభం కాలేదా ఆయన మీద అభిషేకం రాలేదా ఆయన మీద అభిషేకం వచ్చింది ఆయనతో ఆయన ముందు అనేక మంది శిష్యులు అక్కడ ఉన్నారు వారి మీద కూడా అభిషేకం వచ్చింది సమయంలో దగ్గర శిష్యులు ఉన్నారు సమయలు దగ్గర శిష్యుల మీద కూడా అభిషేకం జరిగింది వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారు వాళ్ళు కూడా రకరకాల భాషలు మాట్లాడుతున్నారు సౌల మీద అభిషేకం వచ్చింది సౌలు కూడా మాట్లాడింది అక్కడ యాజకుడు అని అక్కడ ప్రవక్త అని అక్కడ రాజు అని భేదం లేదు దేవుని దృష్టిలో పాత నిబంధన కాలంలో కూడా భేదం లేదు దేవుడు అందరిని అభిషేకిస్తున్న విషయం మనము ఎప్పటిని చూస్తున్నాం పాత కాలం చూస్తున్నాం సరే పాత కాలంలో కొంతమంది మీదకి అభిషేకం వచ్చింది ఎందుకు కొంతమంది మీద అభిషేకం వచ్చింది అదే కొన రాష్ట్రపతికలు మనం ధనించినప్పుడు వారిలో అనేకులు దేవుడికి ఇష్లుగా ఉండలేకపోయారు అన్న విషయం కూడా మనం గనిస్తాం పాత నిబంధన సంబంధించిన విషయాలు కాబట్టి ఎవరైతే ఆయనకి ఇష్లుగా ఉండగలిగినారో వాళ్ళ మీద అభిషేకం కలిగింది అదే రీతిగా కృత నిబంధన కాలంలో కూడా అంతే పెంత కోస్త పండే రోజు ఎంతో దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి వారి మీద అభిషేకం వచ్చింది ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేకుల జీవితాలలో పరిశుధాత్మ అభిషేకం జరుగుతుంది ఎందుకు దేవునికి ఇష్లుగా జీవించగలుగుతున్నాం కాబట్టి కాబట్టి అక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేం ప్రవక్తల ద్వారానే దేవుడు ప్రతిసారి ఈ విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి నీకు కూడా ప్రాముఖ్యంగా ప్రవచన వరము అవసరం దేవుని సేవలో ఉన్న వాళ్ళకందరికీ ప్రవచన వరం అవసరం సరే ప్రవచన వరం అంటే స్పెషల్గా ఆయన వచ్చిచ్చేది కానీ కాదు ప్రయాసంతో చూడండి మనం రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్లో పాల్గొని కష్టంగా పరిగెత్తేనే కదా ప్రైజ్ వచ్చాడు నేను పరిగెత్తను ఇక్కడే కూర్చొని ఉంటాను అంటే వస్తుందా గిఫ్ట్ వరాలు అంతే అంతే కదా వరాలంటే నీ ప్రయాసంతో కూడినయి నువ్వు కష్టపడితేనే నీకు వరం వస్తుంది గిఫ్ట్ పాత కాలంలో మనం చూస్తాం కదా తపస్సులు చేసి మనుషులు దేవుని ముగ్ధుని చేసుకుని దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నప్పుడే దేవుని వచ్చి మాట్లాడి ఏం కావాలి నీకు అంటే ఇచ్చేవాళ్ళు కదా కథలల్లో చూస్తాం అట్లే పాత నిబంధన కాలంలో అంతా చూస్తాం కదా దేవుని కొరకు ఆసక్తి కలిగి సొలంను రాజు మందిరాన్ని కట్టించినప్పుడు ఏం జరిగింది దేవుడు మాట్లాడినా లేదా అదే రీతి కలల రూపకంగా మాట్లాడినా ఆయనతో కొందరితో స్వరూ స్వర రూపకంగా మాట్లాడింది కొందరికి దర్శరీతిగా మాట్లాడి కొందరికి మటుకు వాక్యపరంగానే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మంత్ర మట్టుకు దేవుడు ఈ రోజు వాక్య రూపకంగానే మాట్లాడుతున్నాడు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రతిసారి ఈ విషయాలు బయలుపరుస్తుంటాడు ఎందుకంటే మనము ఇతరులకు ఆదరణకరంగా ఉండులాగన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి గొప్ప జనము శ్రమల పాలు కాబట్టి వారికి మనం ఆదరణకరంగా ఉండులాగానే మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు వాళ్ళు ఏ రీతిగా శ్రమలు అనుభవించబోతున్నారు వారిని నువ్వు ఎట్లా సిద్ధపరచాలా ఆ రోజుల్లో శ్రమల కాలంలో వాళ్ళ అనారోగ్యంతో బాధలు పడుతున్నప్పుడు నువ్వు వారికి ఏ రీతిగా సహాయపడాలా దేవుడు నీకు ఒక ముఖ్యమైన సేవను అనుగ్రహించాడు వారికి వారిని ఆదుకోవాలా వారికి వారి అక్కర్ల కొరతలు తీర్చేవాడిలాగా నువ్వు ఉండాలి సరే దేవుడే తీరుస్తాడు అనేది కాదు వారికి ఏ రీతిగా ఆదుకోవాలా వారిని ఏరీతిగా వారి అవసర దశలో వారిని ఆదుకొని వారి అక్కర్ల కొరతలు తీర్చాలా అన్న సేవలో దేవుడు నేను నిలబెడుతున్నాను కాబట్టి దానికి తగ్గినట్టు మీరు సిద్ధపడాల అంతే సరే నా హోమ్కి సంబంధించిన వాక్యాలు మనము పోయినవరం నుంచి ధ్యానిస్తున్నాం అనేవాడు ఎవరు అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం మొదటి అధ్యాయము మొదటి వచనం కాబట్టి నా గ్రంథములో మూడు అధ్యాయులు మనకు కనిపిస్తూ ఉంటాయి నా హోము మూడు అధ్యాయులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి అధ్యాయము దేనికి సంబంధించింది అంటే దేవుడు నినివేపట్నం మీద తన తీర్పును బయల్పరుస్తున్నాడు మొదటి అధ్యాయం అంతా నినివే పట్నానికి తీర్పు రాబోతుంది నినివేపట్నము నాశనం కాబోతుంది అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు ప్రవక్త ద్వారా కాబట్టి మొదటి అధ్యాయం అంతా తీర్పు గురించే అదే రీతిగా రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు మొదటి రెండవ అధ్యాయం మొదటి వర్షాలు మీకు మీరు చూస్తారు లయకర్త మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గంలో కావలి ఎండుము నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించము దోచుకున్న వారు వారిని దోపుడు సొమ్ముగా వారి ద్రాక్షలను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రైలకు వలె యహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాడ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశారులలో రక్తవర్ణపు వస్త్రం ధరించుకుని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలి మెరుచున్నవి సరే ఈ రెండవ అధ్యాయమంతా ఈ గొప్ప పట్టణము నినివే పట్టణము ఏ రీతిగా పట్టబడబోతుంది అని చూపించింది కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలా నినివే పట్నస్థులు యోన కాలంలో ఎట్లా జీవించు వంద సంవత్సరాల తర్వాత ఎట్లా జీవిస్తుర్రు అన్న విషయము మూడవ అధ్యాయం మనం చూస్తాం మూడవ అధ్యాయం అంతా ఎందుకు ఈ స్థితి ఈ పట్టణానికి ఆ దుస్థితి పట్టి దుస్థితి లేక నినివే పట్నస్థులకు దేవుడు ఎందుకు తీర్పు తీర్చబోతున్నాడు అన్న విషయమే మొదటి అధ్యాయం వారి స్థితి ఎంత భయంకరంగా ఉంది ఎందుకు వాళ్ళు అట్లా విషయమే మూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క దేశము అనులని ఏరీతిగా శ్రమల పాలు ఎంత భయంకరంగా ఆ పట్టణము లేక ఆ దేశం తయారైంది లేక నినివే పట్టణం అసూరు దేశానికి ముందు అసూరు దేశానికి అసూరే రాజధానిగా ఉండేది దాని తర్వాత నినివే పట్టణం కొంతకాలం రాజధానిగా ఉంటుంది కాబట్టి అది నశించిపోయే సమయానికి నినివే పట్టణమే దానికి రాజధానిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఈ అధ్యాయం అంతా కాబట్టి ఈ మూడు అధ్యాయులు మొదటిదిగా అసూరుని హెచ్చరించడం రెండవదిగా అసురు పటబడము ఎందుకు అది పటబడబోతుంది అన్న విషయము మూడవదిగా మూడవ అధ్యాయులు మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనము వచ్చే వారం కూడా ధ్యానిస్తూనే ఉంటాము కాబట్టి ఈరోజు మనం మొదటి అధ్యాయంలో ఏ విధంగా దేవుడు దీన్ని హెచ్చరిస్తున్న విషయం కాబట్టి మొదటి అధ్యాయం అంతా మన సేవా జీవితానికి సాదృశంగా ఉంది ముఖ్యంగా నీ సేవ జీవితం నా సేవ జీవితం సరే క్రైస్తవ సంఘంలో ఆ రీతిగా వాళ్ళు హెచ్చరించారు ఎందుకంటే వారు కేవలము ఆదరణకరమైన వాక్యాలు ధ్యానిస్తూ నాకేమి శ్రమ రాదులే నాకేమీ కష్టం రాదులే నేను సునాయాసంగా ఎంతబడతానులే శ్రమలో నేను చూడకుండానే ఎత్తబడతానులే అని అబద్ధాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు కాబట్టి వారు ఈ వాక్యానికి సూచనాత్మకంగా ఉండలేరు కాబట్టి ఈ వాక్యము లేక ఈ మొదటి అధ్యాయం అంతా మన చెప్పబడింది కాబట్టి మనము ఏ రీతిగా ఈ యొక్క ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలా ఎందుకంటే ప్రపంచమంతటా ఈరోజు అసరు దేశంలాగా తయారైంది ప్రపంచమంతట నినివే పట్నస్తులాగా మనుషులు జీవిస్తుండ్రు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే నీ దగ్గరకి రక్షణ శువార్త ప్రకటించబడిందో నువ్వు పశ్చతప పడి రక్షణ మార్గాన్ని ఎన్నుకున్నావు రక్షణ మార్గాన్ని ఎన్నుకొని తిరిగి తిరుగుబట్టనం చేసినవు అదే సాదృశ్యంగా ఉంది ఈ యొక్క నినివే పట్టణం కాబట్టి అసరు దేశం లేక నివే పట్నము ఒకప్పుడు వంద సంవత్సరాల దేవుని వాక్యానికి స్పందించి పశ్చాత్తపడి గోనె కట్టుకొని ఉపాస ప్రార్థనలు చేస్తూ వారి జీవితాలని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించట్టు మనం చూస్తున్నాం కానీ వంద సంవత్సరాల తర్వాత కేవలం వంద సంవత్సరాలే అంటే రెండు తరాల తర్వాత అశురు పట్టణము లేక నినివే పట్టణము ఎంత భయంకరంగా దిగజారిపోయిందన్న విషయమే మూడవ అధ్యాయం అంతటా మనము ధ్యానించబోతున్నాం సరే అది మనం వచ్చేవారం చూస్తాము ఈ రోజు మటుకు మొదటి అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం చూడండి మొదటి అధ్యాయము మొదటి వచ్చనం నినివేని కూర్చిన దేవోక్తి కాబట్టి దేవోక్తి అంటే దేవుని యొక్క వాక్యము దేవు యొక్క లేక దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ప్రవచనం అని అర్థం కాబట్టి నినువేను గూర్చిన దేవోక్తి సరే మనం పోయినవరం కూడా ఈ విషయం ధ్యానించినాము యోనో తర్వాత మీకా గ్రంథాన్ని ధనించాలనుకున్నాం గానీ మీకా నుంచి ఒకేసారి నాహుం కెందుకు వచ్చినామన్నప్పుడు దేవుడు మనకు ఆ విషయాన్ని బయలుపరిచింది ఎందుకంటే మొదటి స్థితి ఏ రీతిగా ఉంది నీ కడ స్థితి ఏ రీతిగా ఉందో పరిశీలించుకోమని ఎప్పుడు కదా ప్రకటన గ్రంథంలో చూస్తే నీ నీ మొదటి స్థితి ఏ రీతిగా ఉండే అది మంచిగా ఉండే కానీ నీ కనపడ్డ స్థితి బాగలేదు అంటున్నాడు కాబట్టి దేవుడి బిడ్డలు చరిత్రాత్మికంగా అంతా అట్లా జీవించిన వాళ్ళే మొదట చాలా రోషంగా పౌరుషంగా పరిశుద్ధంగా అయిన కొరకు తీవ్రత కలిగిన వాళ్ళు కానీ చివరికి వచ్చినప్పటికీ అంతకంతకు చెడిపోయి అన్న వాక్యాన్ని వాళ్ళ జీవితంలో మనం చూస్తా ఉంటాం మరి ఎంత మంది రాజులను చూసినా ఆ రీతిగా తయారైనట్లు చూస్తాం కదా అదే రీతిగా ఎంతమంది యాజకులను చూసినా గానీ యాజకుల జీవితంలో ఉన్నట్లయితే అరైతే కదా వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి నిలివెచ్చని జీవితంలో జీవించినట్టు మనం చూస్తాం రాజుల గ్రంథం మొదలుకొని మనం అక్కడ చూస్తూనే ఉంటాం అదే రీతిగా ముఖ్యంగా రాజులు కూడా మొదట స్థితి చాలా గంభీరంగా ఉండడము వారి వృద్ధాప్య వచ్చేటప్పటికి వాళ్ళు ఎంతగా దిగజారిపోయింద్రు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి క్రైస్తవ జీవితం కూడా అదే రీతి కనిపిస్తూ ఉంటుంది అనేక అందుకే పౌలు ఆ ఏడు సంఘాలకి ఆయన ఉత్తరాలు రాశాడు కదా పౌలు ఏడు సంఘాలు అదే రీతిగా ఇంకొక విధానంగా ఆలోచిస్తే ఆ ఏడు సంఘాలు పౌలు ఉత్తరాలు రాసిన ఏడు సంఘాలు లేక పౌలు స్థాపించిన సంఘాలు మీరు లెక్క రోమా సంఘం మొదలుకొని చివరికి ఏంది అది తెసలోనిక సంఘం కదా హెబ్రి అవన్నీ సంఘాలు లెక్క పెడితే ఏడుంటాయి కాబట్టి ఏడు సంఘాలు పౌలు సువార్ స్థిరపరిచిన సంఘాన్ని స్థిరపరిచిన వాడు సువార్థని ప్రకటించినవాడు ఉత్తరాలు రాసిన ఈ సంఘాలన్నీ ఏడు సంఘాలు ఓ రీతిగా మీకు టైం ఉంటే మీరు దేని ఆలోచించచ్చు ఆ ఏడు సంఘాలు పౌరులు ప్రకటించిన సంఘాలు ప్రకటన గ్రంథంకి వచ్చేప్పటికీ ఏడు సంఘాలు వాటి గుణగణాలు ఒకటేలాగుంటాయి సరే నేను ఇప్పుడు అవన్నీ నేను మీకు చూపించాను అవి చూపిస్తే కేవలం ఇంటెలిజెన్స్ లాగానే కనిపిస్తూ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఎవరు కావాలా ఇంటెలిజెన్స్ అవసరం లేదు మీకు నా ఇంటెలిజెన్స్ చూపించిస్తే నాకేం లాభం కాదు నా ఇంటెలిజెన్స్ అనే దృష్టిలో వెరితనంతో సమానం కాబట్టి అవన్నీ చూసుకుంటే ఒకటే రీతి కనిపిస్తుంటాయి మనకు కావాల్సింది ఏంటంటే ఈ వాక్యము నేను ఎట్లా సేవ గొప్ప జనానికి నేను ఎట్లా సువార్త ఆ జ్ఞానం నీకు అవసరం కాబట్టి మనకి ఈ లాజిక్స్ సైంటిఫిక్ ఇవన్నీ పనికిరాని దానిలాగానే ఉంటాయి దేవుని దృష్టిలో ఏది కూడా సమ ఆయన మూలంగా కలిగాను సమస్తము ఆయన కొరకే కలిగను అన్న విషయం మనము కొలస పథకాలు చూస్తున్నాం కాబట్టి ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగలేదు ఈ విషయం మనం బాగా నిర్ణయించుకోవాలి ఈ లోకంలో ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగదు ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా తల వెంట్రుకలో కూడా ఒకటి రాలదు ప్రతి చిన్న విషయంకి కూడా ఆయన ఆజ్ఞ అవసరమే కాబట్టి ఈ లోకంలోని ప్రతి సృష్టి ఆయన ఆజ్ఞ విధేత చూపిస్తూ నడుస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం యోనా విషయంలో కూడా చూసినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞకి విధేత చూపించినాయి ఆ జీవరాశులు తిమింగలం ఆ చెట్ ఏంది పైగా ఆ యొక్క పురుగైంది అదే రీతిగా పాత నిబంధన కాలంలో మనం చూస్తాము గాడిదలు జంతువులు సింహము కదా ఒక సింహము ఒక యవన ప్రవక్తను చీల్చి మనం చూస్తాము అది దేవుని యొక్క ఏర్పాటు ఆయన అన్నింటినీ అట్లా ఏర్పరచుకుంటున్నాడు కాలంలో కాకులను ఏర్పరచుకోలేదా కాకులం కదా కాకిని ఏర్పరచుకోలేదా అదే రీతిగా నోవ కాలంలో ఏర్పరచుకోవడం కాబట్టి అదే రీతిగా క్రత నిబంధనకు పేతురు కాలంలో మనం చూసినామా సరే అన్ని అక్కడ నిజంగా ఆ యొక్క పక్షులు ఆయన వా ఆయనకి విధేత చూపించినట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలంకి వచ్చేటప్పటికి కానీ కృత నిబంధన కాలంకి వచ్చేటప్పటికీ ఆ పక్షులన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి పేతురు గుర్తించడం పేతురికి ఆ దర్శనంగా అర్థమే కావట్లేదు బాగా ఆకలి ఉంది ఉపాసం ప్రార్థన చేస్తున్నాడు కానీ దర్శనం వచ్చింది ఆ జంతువులేంది చతుస్పద జంతువులేంది అనేది అర్థం కావట్లేదు కాబట్టి పెద్ద కొస్తు రోజు మొదలుకొని ప్రవచన వరం పొందుకున్నాక ఆ యొక్క కుంటివాడు కుంటివాడు లేచి నడవడం పేతురు నుంచి మనం ఆడ చూస్తాం స్వస్సత అద్భుతాలు జరగడం ఆయన సేవా జీవితంలో దాని తర్వాత కొంతకాలానికి కొర్నే ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఆయనకు అర్థమైంది వివేచన ఆయనకి వివేచన వరం వచ్చింది అప్పుడు కాబట్టి దేవుని సేవా జీవితంలో అన్ని వరాలు ఒకటేసారి వస్తాయి అనేది కానే కాదు కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఎవరైనా హెల్ప్ చేయాలా ఇంగ్లీష్లో ప్రొగ్రెసివ్ రెవల్యూషన్స్ అంటారు అంటే అన్ని ఒకేసారి జరిగేవి కావు అన్ని ఒకేసారి మనకి బయలుపరచబడేవి కావు అడుగు అడుగున అంచలంచెలుగా అవన్నీ బయలుపరచబడతా ఉంటాయి మనకి ఒక స్టెప్ బై అంచలంచలుగా అంటే స్టెప్ బై స్టెప్ అంచు అంచు ఒక అంచు తర్వాత ఇంకొక అంచు అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ బయలుపరచబడతా ఒక స్టెప్ దగ్గర ఉంటే ఒకటే బయలుపరచబడతా నువ్వు ఇంకొక స్టెప్ కాకపోతే నీకు బయలుపరచబడదు కాబట్టి ఫ్రీదండ్రా ప్రభులూ మీరు అంచలంచలుగా ఎదగడమే దేవుని చిత్తమట్టాడు కాబట్టి మనం అందరము దేవుని ఎందుకు ఎదగాల ఈ లోకంలో కాదు సరే ఈ లోకంలో ఎదగాలనేసి చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు దాన్ని ప్రాస్పరిటీ గాసుకులు అంటాం ఈ లోకంతో స్నేహం దేవుతో వైరమది కూడా ఉంది ఆ గాసుకులు వాళ్ళకి అర్థం కాదు కాదు కాదు దాన్ని బహిరంగంగా విషధి తృణీకరిస్తున్నారు వాక్యాన్ని ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడీ అన్నప్పుడు మనము మనం రాజుల వంశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి యూత కొథమసింహం మన తండ్రి కాబట్టి మనం సమృద్ధిగా సంపాదించుకోవాలా అని సమర్థించుకుంటే బోధ వ్యామోహము అంటే వ్యామోహం అంటే లవ్ ఆఫ్ మనీ ఇంగ్లీష్ లో వ్యామోహము మనకు అవసరం లేదు ధనము అవసరం ఈ లోకంలో పనులు చేయాలంటే అవసరము అన్నిటికీ అవసరం ధనం వ్యామోహము అవసరం లేదు మనకు అది వ్యామోహంగా మారుతుందంటే దాని నుంచి త్వరగా బయటికి చాలా ముఖ్యం లేకపోతే పార్సల్ని మింగేస్తుంది గొప్ప గొప్ప సేవలను ఈరోజు మింగేసింది ప్రపంచం చాలా భయంకరంగా బెనిహీన్ విషయంగా మనం చూసినామా లేదా ఆయన సేవ ఎంత భయంకరంగా తయారైందనే విషయం ఆయన గొప్ప సేవ ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి ఆయన జీవితంలో ఆయన సేవ జీవితంలో కానీ తన సొంత భార్య ఎందుకు డివోర్స్ ఇచ్చింది అంటే ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు సమస్తాన్ని బయలుపరచవాడే కదా వృద్ధాప్య దశలో కూడా ఆయన అటువంటి చెట్ట సంబంధాలు కలిగి ఉండడం వలన తన భార్య అతనికి డివోర్స్ ఇచ్చినట్లు తిరిగి వాళ్ళిద్దరు కలుసుకోవడం విషయం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సరే క్షమించాలా ఒకరినొకరు క్షమించుకోవాలి అందరు కలిసి కలిసి ఉండాలన్న విషయం కానీ సేవ జీవితంలో ఉంటూ నువ్వు అంత భయంకరంగా జీవిస్తే ఏ రీతిగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచమంతటా దేవుని యొక్క నామాన్ని దూషణపాలు చేసే వాళ్ళు ఎవరు ఎటువంటి సేవకులే బయటికి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు వీళ్ళందరు కాబట్టి మనం ఏ రీతిగా జీవించాలా వీళ్ళందరినీ దేవుడు మనకి ఒక ఏమంటాం యుగ సమాప్తిలో బుద్ధి కలగడానికి కొరకు రాయబడ్డాయన్నారు కదా ప్రతి వాక్యం మన కళ్ళ ముందు జరిగే ఇవన్నీ మనకి బుద్ధి కలగడం కొరకు జరుగుతున్నాయి బట్ అవి శారీరకంగా జరుగుతున్నాయి అంటే నీకు బుద్ధి కలడం కోరికే నువ్వు జాగ్రత్త కూడా నీ సేవ జీవితంలో విషయం జ్ఞాపకం చేయడం కాబట్టి నినువేణి కూర్చున్న దేవోక్తి అని ఆరంభమై ఎల్కోషు వాడగు నాహూనకు కలిగిన దర్శనమును వివరించే గ్రంథమే నాహోము సరే ఈ గ్రంథము ఎవరు రాసిండ్రో ఈ రోజు వరకు మనకు ఎవరు తెలియదు సరే చాలా మట్టుకు బైబుల్ స్టడీస్లలో బైబుల్ కళలో ఈ విషయం కుస్తీ పడుతా ఉంటారు ఎవరు రాసినరు ఎవరు రాసారు పలాని వ్యక్తి రాసింటడా పలాని వ్యక్తి రాసింటడా అని కుస్తి పడతా ఉంటాం కానీ మనకు ఒక విషయం బాగా అర్థమైంది మనిషి ఎప్పటికీ రాయలేడు కదా అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మావేశం ఎందుకంటే దేవుని వాక్యంలోని ప్రతి పుస్తకము ప్రతి వాక్యము దేవుని యొక్క ఆత్మీయ ఆవేశం చేతనే రాయబడింది అనే విషయం మనిషి కేవలము ఒక పాత్ర కానీ ఆయన వాక్యము యుగ యుగంలో అది నశించిపోకుండా ఉండాలా అది ఆయన విధానం ఎందుకంటే ఆకాశమే గానీ భూమి గానీ గతించను కానీ నా మాట మట్టుకు ఎన్నటికి గతించదన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పటికూడా గతించదు మనుషులు కేవలము ఒక పాత్రలాగానే ఉంటూ ఈ యొక్క వాక్యాలను రాస్తారు కానీ వాళ్ళకి ఇచ్చింది ప్రేరేపణ దేవుని యొక్క ఆత్మనే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నా ఒక గ్రంథకర్త లేకపోలేదే లేక లేకపోయిండే అని దుఃఖవడానికి వెళ్ళేది ఆ గ్రంథకర్త వెనకల లేక గ్రంథకర్త లోపల దేవుని యొక్క ఆత్మ ఉండడం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కృతజ్ఞత భావంతో ప్రవ్వా ఎవరు రాసినా గాని ప్రభావా మా కొరకు నువ్వు రాష్ట్ర దాన్ని అని మనము ఈ వాగ్దానము ఈ వాక్యాలు నాకు సంబంధించినవి అని నువ్వు దృఢ నిశ్చేత కలిగి వాటిని పొందుకోవాలా సరే ఎల్కోషు అన అనగా ఏంది అనే విషయాన్ని మనము చూడాలా ఎంత ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు ఎల్కోష్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతికినా ఎల్కోష్ అనే పదానికి అర్థమయ్యలేదు అయితే ఇంకొక డిక్షనరీ బైబుల్ డిక్షనరీలో దాని గురించి వెతుకుతుంటే ఎల్కోషు అనే స్థలము కొన్ని కొన్ని పత్రాలలో మటుకు ఎల్కోష్ అనే స్థలము తిరిగి గలలియా ప్రాంతము కపెర్ హోము ప్రాంతం దగ్గరలో ఉన్నట్లు చూపిస్తుంది అంటే తిరిగి మళ్ళా యోనా ఎక్కడైతే నివసించిండో నా హోము కూడా అదే ప్రాంతంలో నివసించినట్లు కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి కానీ ఎల్కోషు అనే పదము యూద లేక ఇస్రాల్ దేశానికి సంబంధించిందే కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా పుస్తకాలు చెప్తున్నాయి కొన్ని ఈ ఎల్కోషు అనే పదం స్థలము అషుర్ ప్రాంతంలో ఉంది అని చరిత్ర కొన్ని చూపిస్తున్నాయి ఈరోజు కూడా ఆ ఉత్తర దిక్కున ఇరాక్ ఇరాక్ ఉత్తర దిక్కున అల్షు అనే గ్రామం ఉంది కాబట్టి ఈరోజు ఉన్న అల్ కుషు అనే గ్రామమే ఆ ఎల్కోషు అనే గ్రామంగా వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి చరిత్రాత్మకంగా ఉంది ఆ పట్టణము కానీ ఇస్రాయల్ దేశంలో ఉన్నట్లు రుజువులు లేవు సరే మీరు అనొచ్చు ఆ రీతిగా అయితే మళ్ళీ ఎల్కోషు పట్నస్థుడానికి ఇక్కడ చెప్పబడింది కదా ఎల్కోషు వాడ నాహుము అని చెప్పబడింది కదా మరి ఆ రీతిగా అయితే తను ఇస్రాల్ దేశస్తుండాలి కదా మళ్ళీ అషురు దేశానికి ఎంత సంబంధించిన అన్నప్పుడు అషురు దేశానికి వీళ్ళు పట్టబడినప్పుడు లేక వీళ్ని చెలోనికి తీసుకొని పోబడినప్పుడు నా హోము అనేవాడు అక్కడ నివసించిండో లేక అక్కడ పుట్టిండో లేక అక్కడ పెరిగిండో ఆ విషయం మటుకు మనకు చరిత్ర లేదు ఎక్కడ కూడా కానీ ఎల్కోశి అంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళనే ఎల్కోశి అంటారు ఇప్పుడు నువ్వు నేను హైదరాబాద్ అంటే నువ్వు ఇక్కడ హైదరాబాద్ పుట్టినట్టే కదా కానీ చాలా మటుకు నేనైతే హైదరాబాద్ పుట్లే కాబట్టి కొంతమందికి నేనంటే చాలా ఇష్టం నువ్వు హైదరాబాద్ పుట్లేదు కాబట్టి నువ్వు మా వాడివి సరే మనకి ఈ ఈ సమస్యలు లేనే లేదు కదా నువ్వు ఎక్కడ పుడితేంది ఎక్కడ పెరుగుతూ నూతన జన్మో అనుభవం చాలా ముఖ్యమైనది కదా ఏ నువ్వు పుడితే చాలు అది నీకు చాలా ముఖ్యమైన మరియు నీ పౌరసత్వము ఈ లోకానికి సంబంధించింది కాదు అని బైబుల్ చెప్తుంది కాబట్టి నువ్వు ఈ లోకంలో ఏ స్థలం గురించి కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు అవి శారీరకమైన విషయాలు కాబట్టి ఎల్కోసు అంటే అసూరు ప్రాంతంలో చెరలోనికి కొనిపోబడ్డ కుటుంబంలో పుట్టిన వాడు నాహోము సరే నాకు వస్తుంటే ఇక్కడికి ఒక తలంపు వస్తుంది యోనా ఉత్తర దిక్కున సమరియా ప్రాంతం కదా ఉత్తర దిక్కునంటే సమర్యా ఉత్తర ఇస్రాయల్ ని సమర్యా రాజ్యం అనేవాళ్ళు దక్షిణ దిక్కున యూధ రాజ్యం అనేవాళ్ళు అయితే ఉత్తర దిక్కున సమరియా ప్రాంతంలో ఉన్న యోనాను దేవుడు నినివే పట్టణానికి సువార్త ప్రకటించడం కొరకు లేక ప్రవచనాన్ని ప్రకటించడం కొరకు దేవుడు ఏర్పరచుకోండు చాలా ఆసక్తి ఉండదు ఇంకొక దేశానికి పోయి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే వేరే వాడు వచ్చి సువార్త ప్రకటిస్తే వాడిని అనుమానిస్తా ఉంటాం మనం ఎప్పుడు మన వాళ్ళు సువార్త ప్రకటిస్తే తెలిసిన కదనేసి స్వీకరించే అవకాశాలుంటాయి అయితే యోనా ఒక ఫారినర్ ఒక ఫారినర్ పోయి నినివే పట్నస్ ఆ ఎంత ఏడు వందల సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాలు క్రీస్తు పూర్వము అతను సువార్త పనిచేసింది ఆ ప్రాంతంలో యోనా ఆ ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించినప్పుడు ఒకేసారి ఏ రీతిగా అతని స్వీకరించినప్పుడు అన్నప్పుడు ఒక మనం ఒక చిన్న చరిత్రను చూసినాం అక్కడ యోనా అనే పేరు అసురు దేవత ఒక పేరు ఒకటే రీతి ఉన్నట్లు కాబట్టి అసురు దేవతని అసురు దేవతనే యోనా అని పంపించింది అని వాళ్ళు స్వీకరించగలిగినారు పైగా అతను ఆ యొక్క చాప అతన్ని చాప కక్కడం బహుశా వాళ్ళు చూసిండలా కాబట్టి వాళ్ళ దేవత కూడా చాపనే కాబట్టి దాగోను కదా దాగోను నీనా ఇవన్నీ పేర్లు ఒకటే కాబట్టి నీనా నినివే పట్టణానికి దేవత నీనా నీనా అంటే కూడా దాగోను లేక మత్స్య కన్యక మన మన భాషలో చెప్పాలంటే మత్స్య కన్యక మత్స్య కన్యకని వాళ్ళు దేవతలాగా పూజించేవాళ్ళు కాబట్టి అసూరియులు చాపని పూజించేవాళ్ళు అదే రీతిగా ఫిలిస్తీన్లు కూడా చాపను పూజించారు కదా రకరకాల ప్రాంతాలలో చాపను పూజిస్తారు ఈరోజు చాప బొమ్మలు పెట్టుకుంటే వాటికి ప్రాధాన్యత కాబట్టి చర్చ్ మీద నీ షట్టు మీద నీ కారు మీద వాటికి ప్రాధాన్యత ఇస్తే సరే అసూరు ప్రపంచమంతటా విస్తరించినట్టు మనం అర్థం చేసుకుంటున్నామా లేదా ఈరోజు ప్రపంచం అంతటా విస్తరించింది ఎందుకంటే మూడవ అధ్యాయం మనం వచ్చేవరం నుంచి ధ్యానించినప్పుడు ప్రపంచంలోని దేవుడి బిడ్డలందరూ ఏ రీతిగా జీవిస్తుంటారన్న విషయము మూడవ అధ్యాయం మనకు బాగా అర్థమవుతుంది సరే ఈరోజు మట్టుకు మనము ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం కొంచెం ముందుకి తీసుకొని వెళ్ళిపోవాలా సరే నవ్ అంటే ఆదరణ అన్న విషయాన్ని మనం ధ్యానించినాం చాలా మటుకు పుస్తకాలలో రకరకాల బైబుల్ డిక్షనరీస్ అలా కూడా నా హోము అంటే ఆదరణ లేక ఆదరణకరంగా అని కూడా అర్థం కానీ మనం పరివారం చూసినాం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా నా అంటే ప్రభువే ప్రతీకారము లేక నా అంటే ప్రతీకారము చెయ్యుట ప్రతీకారం అంటే ఏంది ఇంగ్లీష్లో టు అవెంజ్ అని టు అవెంజ్ అంటే పగ తీర్చుకొనుట అసలైన మీనింగ్ అది ప్రతీకారం అంటే పగ తీర్చుకున్న టు అవెంజ్ కాబట్టి నాహోము అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఆదరణకర ఆదరణకరంగా లేక ఊపిరి పీల్చుకుంటాన్ని కూడా ఉంది ఒక అర్థం నేను పది ఎవరు మీకు చూపించలేదు అది నేను బాగా ఊపిరి పీల్చుకోవడం అంటే మనం ఇట్లా అంటాం కదా దానికి అర్థం అన్నట్టు అంటే ఇంకా ఇంకా నిస్సాయిత స్థితి అట్టు ఉంటుంది మన పరిస్థితి అంతా అయిపోయింది కదా అన్న నిశాయిత స్థితి అంటే ఇంకా చివరిది అని అర్థం కాబట్టి టు బ్రీద్ లేక గాలి పీల్చుకునుట అంటే ఇంకా అంతా అయిపోయింది చాలు అన్నప్పుడు నిశాయిత స్థితి ఇంకా విడిచిపెట్టేస్తున్నా అంటే చివరిగా గాలి విడిచిపెట్లట్లు కదా చివరి శ్వాస గాబర గాబరైపోయి ఇంకా చివరిగా వదిలేస్తాం దాన్ని మనము ఆ రీతి అర్థం చేసుకోవాలి కాబట్టి నాహోం అనే పదానికి జాలి కలిగి అని కూడా అర్థం కాబట్టి జాలి కలిగి గాలి పీల్చుకునుట లేక ఆదరణ చూపించుట చివరిగా పశ్చాత్తాపడుట ఓదార్చుట దంతరత తర్వాత ప్రతీకారం ఇన్ని అర్ధాలున్నాయి సరే ప్రపంచమంతటా ఒకటే అర్థం చేసుకుంటున్నారు ఆదరణ నాహోమున్ అంటే ఆదరణ అని కానీ ఆయన వాక్యం ధ్యానిస్తుంటే ఆదరణగా ఉందా పోసినాం కదా ఈ రోజు కూడా చూసినాం మొదటి అధ్యాయం దేనికి సంబంధించింది నినివే మీద దేవుడు తీర్పు తీర్చబోతుండో అన్న విషయాన్ని సంబంధించింది అంటే దీనికి దుస్థితి పట్టబోతుంది ఆదరణంగా ఉందా అదే రీతిగా రెండవ అధ్యాయం చూస్తే అది ఏ రీతిగా ఏ దేశాలు దాన్ని కొట్టబోతున్నాయి బబులోను మిద్యానీయులు పారసిక్కులు ఈ మూడు రాజులు దీన్ని కొట్టబోతున్నారు భవిష్యత్తులో అని చూపిస్తుండే ఆ రెండవ అధ్యాయం అంతా మూడవ అధ్యాయము ఎందుకు అది అటువంటి దుస్థితిలోకి పోయింది దానికి ఎందుకు దేవుడు అట్లా తీర్పు తీర్చిండు అన్న విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి ఎక్కడ ఉంది ఆదరణకర్త ఆదరణకరమైన విషయం కదా కాబట్టి మనం ఒక విషయం అర్థం చేసుకుంటున్నాం యోనా అన్నప్పుడు నులివెచ్చని పౌరం కానీ ప్రపంచ ఏ పుస్తకంలో చేసినా ఉంటుంది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతుకుతాయి అప్పుడు కరెక్ట్గా అర్థమైంది అది నిలివెచ్చని పౌరం అని కాబట్టి దాన్ని తగినట్లు యోనా సరే నులివెచ్చని పౌరం అంటే కరెక్ట్గా నిలివెచ్చని పౌరం చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే అక్కడ ఏముందంటే అంతా సమృద్ధిగా నాకున్నది నాకు ఇంకా ఏమీ కొద్దువ లేదు అన్న జీవితానికి సాదృశ్యం ఆయన పేరు అంత సమృద్ధిగా నాకుంది నాకు ఇంకా ఏ సమస్య లేదు అని ధీమాగా ఉండేది యోనా పేరుకి అర్థం కాబట్టి ధీమాగా ఉండే పౌరము అని కూడా అనుకోవచ్చు ఆ రీతిగా అర్థం చేసుకోవాలంటే కరెక్ట్గా చెప్పాలంటే కంఫర్టబుల్గా ఉన్న పౌరం కంఫర్టబుల్గా అంటే ఏంటో మళ్ళా ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అంటే ఏమంటారు తెలుగులో కంఫర్ట్ లార్డ్స్ ఆబ్ లాగా ఉండడం అంట మన భాషలో చెప్పాలంటే లార్డ్స్ అంటే ఏంటి ఏ చింతా చీకు లేని జీవితం ఎటువంటి కష్టము ఎటువంటి బాధ లేని జీవితం అంటే కంఫర్టబుల్ అంట సమృద్ధినే సుఖమైన జీవితం కరెక్ట్ సుఖమైన జీవితం కాబట్టి యోనాకి అసలైన యోనా పేరుకి అసలైన అర్థం ఏంటంటే సుఖమయమైన పౌరం సుఖంగా జీవించే పౌరం అని అర్థం అంటే సుఖం అంటేంది దానికి ఎటువంటి కష్టం ఎటువంటి బాధ ఎటువంటి శ్రమ లేదు అది ఎందుకు జీవిస్తున్నా కూడా నాకు తెలియదు ఆడంబరంగా జీవించాలా గంభీరంగా జీవించాలా కాబట్టి అది ఒక రకంగా నిలివెచ్చిన జీవితమే కదా కాబట్టి సుఖమయమైన పౌరం సుఖానుభవాన్ని ఆశించిన పౌరం కాబట్టి సుఖానుభవం ఆశించేది ఎవరు చెప్పండి ఎప్పుడు రాష్ట్ర పత్రికలో యేషవ్కి సదృశ్యం సుఖానుభవాన్ని ఆశయించినవాడు ఏషవ్ సుఖంగా జీవించాలా సురక్షితంగా జీవించాలా ఆ శయ్యురు శయూరు పర్వతం దానికి అన్ని గుళ్ళు ఉండేది అందులో పోయి దాచుకున్న వీళ్ళు అందులో పోయి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అంత పైన కొండ మీద ఆ కొండలకి చిన్న బంధు ఆ సందులలో కుటుంబాలు స్థిరపడినాయి కాబట్టి ఎటువంటి శత్రువు అంత పైకి పోయి వాళ్ళని కొట్టలేడు కానీ వాళ్ళు అంత పైనుంచి కిందికి దిగడము ఎక్కడము ఊహిస్తే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ప్రతిరోజు వాళ్ళు కిందికి వచ్చి బిజినెస్ చేసి అంత పైకి ఎట్ల పోతున్నారని చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా కానీ ఈరోజు ఆ పర్వతం దొరివేయబడింది కానీ ఉదాహరణ ఉపాన్ రీతికి అర్థం చేసుకోవాలంటే ఏషాగు మన్యము అంటే సేరు పర్వతం అంటే ఉన్నత స్థితికి ఎదగాల ఉన్నత స్థితిలో మనం జీవించాలా అన్నదానికి సాదృశ్యంగా ఉంది ఏషాగు లేక ఏదో జీవిత సాదృశ్యం సరే నాహోము గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి రెండవ రెండవ వచనంలో ఈ యొక్క దేవుడిని యొక్క తీర్పు గురించి చెప్పబడింది రెండవ వచనంలో చూడండి యహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయువాడు కాబట్టి దేవుని యొక్క గుణగణాన్ని నాహము ఇప్పుడు బయల్పరుస్తున్నాడు మనకి యహోవా ప్రతీకారము చేయును రెండవసారి ఆయన మహా ఉగ్రత గలవాడు తన శత్రులకు ప్రతీకారం చేయును కాబట్టి మూడవనాడు దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు మూడవ నాడు అతను మూడు అనే కథానికి మనం బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి బైబిల్ అంతటా మూడు మూడవ దినం అనే దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి మూడవనాడు తిరిగి లేయాలా మూడవ నాడు తీర్పు తీర్చాలా మూడు అనేది చివరి దినానికి సాదృశ్యం లేక యుగ సమాప్తికి సాదృశ్యం కాబట్టి మూడు సార్లు దేవుడు ప్రతీకారం గురించి జ్ఞాపకం చేస్తుండు రెండవ వచనంలో అంటే ఖచ్చితంగా అతను నినివే పట్టణానికి తీర్పు తీర్చబోతున్నాడు ఎందుకంటే అది వంద సంవత్సరాల తర్వాత చెత్తగా తయారైంది యోనా ప్రకటించిన వంద సంవత్సరాలకి అది భయంకరంగా తయారైంది అన్న విషయాన్ని తనకు విరోధులైన తనకు విరోధులైన వారి మీద కోపగించుకొను సో ఎవరైతే దేవునికి విరోధం వారి మీద కోపమైన ఆయన కోపం ఉంటుందన్న విషయం కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలా దేవుని మీద విరోధంగా ఉండేవాళ్ళు ఎవరు అనేది నినివే పట్టణం గురించి ఆయన ఏమని మాట్లాడి వీరు కుడి ఎడమలు ఎరగని ప్రజలు అంటే దేవునికి విరోధం ఎవరు అంటే ఆయన గురించి జ్ఞానం కలిగి ఆయనకి తిరుగుబాటు చేసేవాళ్ళు ఆయన కుడి ఎడమలు ఎరగని వాళ్ళు అంటే వీళ్ళు ఇన్నోసెన్స్ అన్నాడు అక్కడ ఒక దిక్కు నరహత్యలు భయంకరమైన పాపములు చేస్తున్న నినివే పట్నస్లని ఏమంటున్నాడు మీరు ఏ పాపం ఎరగాలంటున్నాడు మళ్ళీ ఏ పాపం ఎరగకుంటే వాళ్ళకి ఎందుకు తీర్పు తీర్చాలా యోనా కాలంలో ఎందుకు హెచ్చరించమన్నాడు ఆ విషయాన్ని మీకు చూపించిన ఎందుకు హెచ్చరించమన్నాడు భవిష్యత్తులో మీరు ఈ సందర్భాల మీదకి యుద్ధంగా రాబోతున్నారు కాబట్టి మీరు దేవుని బిడలకి తీర్పు తీర్చాలంటే మీరు జాగ్రత్తగా జీవించాలా మీ పాపములకి మీరు బయటికి రావాలా హెచ్చరికతో వాళ్ళని సిద్ధపరచడం కోరిక దేవుడు యోనను అక్కడ పంపించండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ రీతిగా మనకి ఆధారాలు ఎక్కడ అనిపించవు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటప్పుడు అది ఆయన ఆత్మీయ నడిపింపు చేత సిద్ధపరచబడిందా లేదా కూడా మనం గ్రహించాలా ఎందుకంటే అది దేవుని యొక్క నడిపింప కాదనేది ఎలా తెలుస్తుంది నీకు లేకపోతే ఎందుకు ఒక అన్య దేశాన్ని తన బిడల మీదకి తీసుకొని రావాల దేవుడు దానికి సంబంధించిన ఆధారం నీకేముంది అదే అన్య దేశంగా లేక ఆయన చేతిలో ఒక నా సేవకుడు అంటాడు కదా నా సేవకుడు అంటాడు ఆ దేశాన్ని ఫరో నా సేవకుడు అంటాడు నిపుత నిజర్ నా సేవకుడు అంటాడు అదే రీతిగా అసలు దేశ అసురు రాజు అసురు దేశము నా సేవకుడు అంటాడు కాబట్టి తన సేవకుని ఇది వాడబడిన దేశము ఇప్పుడు ఆయన చేతిలో ఎందుకు శిక్ష పాలు కాబోతుంది ఈ విషయమే మనం చాలా ఆశ్చర్యకరంగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలా ఆయన చాలా దీర్ఘ శాంతుడు అని మూడవ వర్షంలో చూస్తున్నాం ఆయన దీర్ఘ శాంతుడు మహాబలం గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు కదా ఆయన దీర్ఘ శాంతం గలవాడు మహాబలం గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు దోషలను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులోను సొడి గాలిలోను వచ్చేవాడు యహోవా తుఫానులోను సుడి గాలిలోను వచ్చేవాడు మేఘములు ఆయనకు పాతధూలిగా ఉన్నవి ఆయన సముద్రంను గద్దించి ఆరిపోజేయును సరే నాహోము ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలా ఇది ఎప్పుడు జరిగినాయి ఎందుకంటే ఈ వాక్యాలన్నీ నెరవేరే వాక్యాలు ఖచ్చితంగా ఎక్కడో ఒక స్థలంలో నెరవేరాలి కాబట్టి కాబట్టి మీరు వీటిని ధ్యానించినప్పుడు పాత నిబంధన కాలంలో ఇవన్నీ ఎక్కడ నెరవేరినాయి ఒకసారి నెరవేరినాక తర్వాత తిరిగి నెరవేరునాయి ఎందుకంటే అంతకుముందున్న వాటిని దేవుడు తిరిగి నర్పిస్తాను మన కాలంలో కాబట్టి అవన్నీ నెరవేరాలా కాబట్టి ఇవి ఇంతకుముందు ఎక్కడ నెరవేరినాయి ఎప్పుడు నెరవేరినాయి అని అర్థం చేసుకునే బాధ్యత మీరు దాన్ని వెతుక్కోవాలి ఎందుకంటే ఒకసారి చూడండి యశాయ గ్రంథం యశయ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారవ యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అది హెచ్చరిక చదువుతున్నప్పుడు నువ్వు ఈ యొక్క వాక్యాలను పరిశీలించాలంటున్నాడు అంటే ఎగ్జామిన్ చేయాలా ఎగ్జామిన్ చేయడం అంటే ఏంటి అది ఎక్కడ ఉంది దాన్ని టెస్ట్ చేసుకోవాలని బాధ్యత ప్రతిసారి నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దాన్ని పరిశీలించి చదువుకోవాలా ఉత్తగా చదివిపోవడం కాదు యహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలా ఎప్పుడు నువ్వు పరిశీలించి చదివినప్పుడే ధ్యానించగలవు నువ్వు పరిశీలించి చదవకపోతే ఎట్టి పరిస్థితి దాన్ని ధ్యానించలేవు ఎందుకంటే నీ మైండ్లోకి అది ఎక్కదు నీ జ్ఞాపకానికి కూడా రావు వాక్యాలు కాబట్టి పరిశీలించడం అంటే ఏంటంటే ఇంతకుముందు ఎక్కడున్నాయి ఇక మీద ఎక్కడుండబోతున్నాయి అంటే పాత నిబంధన కాలంలో ఎక్కడున్నాయి క్రొత్త నిబంధన కాలంలో ఎక్కడున్నాయి తిరిగి ఎప్పుడు జరగబోతున్నాయి ఇది పరిశీలించడం ఎందుకంటే దేవుడు మనం చూసి ప్రసంగి పుస్తకంలో ఇవన్నీ ముందుగానే ఉన్నాయి అవి వాటిని తిరిగి రప్పిస్తాడు అవి ఆల్రెడీ ఉన్నాయి అవి ఎప్పటికీ ఉండేడియే ప్రభు వాటిని తిరిగి రప్పించు అన్నాడు కాబట్టి ఇవి ఎప్పటికీ ఉండేడియే యుగ సమాప్తి వరకు ఇవి నెరవేరుతూనే ఉంటాయి అందుకే దీన్ని జీవగ్రంథం అంటున్నాం ఇవన్నీ తిరిగి నెరవేరాల్సిందే వారి కాలంలో నెరవేరినై మీ కాలంలో యుగాంత మీకొకరు రాయబడ్డాయి ఎందుకు మీకు బుద్ధి కలడం కొరకు బుద్ధి ఎప్పుడు కలుగుతుంది జరుగుతూనే బుద్ధి కలుగుతుంది కదా అనుభవం లేకుండా బుద్ధి వస్తుంది యుగాంత మందుని మీకు బుద్ధి కలగడం ఎందుకు రాబడ్డాయి మీ కాలంలో అవి నెరవేరుతాయి కాబట్టి మీకు రాబడ్డాయి పాత నిబంధన కాలం నెరవేరినాయి యుగాంత మందు తిరిగి కాబట్టి మీకు బుద్ధి కలగాలంటే పాత కాలంలో ఏం జరిగినాయో పరిశీలించకపోతే నీ కాలంలో నెరవేరేటప్పుడు నువ్వు ఎట్లా గ్రహించగలవు కాబట్టి నువ్వు ఇది విషయం బాగా అర్థం వీటిని పరిశీలించి చదవాలా టైం దొరికినప్పుడల్లా కొంతకాలమే కొంత సమయం దొరుకుతుంటది మనకి కానీ దొరికినప్పుడల్లా పరిశీలించడం నువ్వు ఆన ఒక రొటీన్ యాక్టివిటీ లాగా తను ఏర్పరచుకోవాలా వాక్యాన్ని ధరించినప్పుడల్లా దీన్ని పరిశీలించడం నేర్చుకోవాలి రకరకాల స్థలాలలో ఇవన్నీ చెప్పబడ్డే ప్రభు నాకు చూపించేవి సరే ఇంటెలిజెంట్గా తిరగడం కొరకు కాదు మనం ప్రయాసపడుతుంది ఇక్కడ చాలా మంది బైబుల్స్లో చాలా ఇంటెలిజెంట్గా తిరగడానికి ప్రయత్నపడతా ఉంటారు ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలని అవి నేర్చుకొని ఏం లోపం మనం ఇంటెలిజెంట్గా కావడం కొరకు కాదు ఇవన్నీ వెతుకుతుంది వీటన్నింటిని నేర్చుకొని అన్నింటిలోకి ప్రకటించడం కొరకు అన్నింటిలోని సిద్ధపరచడం కొరకు కాబట్టి అందు కొరకు మనం పరిశీలిస్తున్నాం ఈ పరిశీలించకపోతే నీ విశ్వాసాన్ని షేక్ చేసి పడేస్తారు సేవ జీవితంలో పోయినప్పుడు అనేకులు నేను ప్రశ్నలు వేసినప్పుడు నువ్వు జవాబులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటావు ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా వీటిని పరిశీలించి చదువుకోలేదు సరే నా కింద ఆశ్చర్యకరమైన వాక్యం ఉంది మీరు చూస్తే మీకు మీరు గుర్తించగలరు చూడండి నేను చదవనది మీరే చదవండి యహో గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఎందుకు చదువుకునుడి కింద ఇంకో వాక్యం ఉంది అదే వాక్యం చూడండి పదహార వచనం ఆ జంతువులలో ఏది లేక ఉండదు అంటే అర్థమైంది ఆ జంతువులలో ఏదియో లేక ఉండదు అంటే అర్థమైంది అంతే కరెక్ట్ ఇవన్నీ జంతువులు ఉంటాయి అని చెప్తున్నాడు ఎప్పటికి కూడా ఈ జంతువులు ఉంటాయి అని చెప్తున్నాడు సరే ఎప్పటి వరకు ఉంటాయి యుగ సమాప్తి వరకు ఉంటాయి దాని తర్వాత నాశనం కావాల్సిందే కదా ఎందుకంటే భూ జంతువులలో అన్నప్పుడు జంతువుల గురించి తెలుసుకుంటుంది మనకు అర్థం భూ జంతువులలో అన్నప్పుడు దేనికి సాదృశ్యమైంది భూ జంతులలో అన్నిటికంటే కుయుక్తి గలది సర్పం కాబట్టి జంతువులు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఎటువంటి జంతువుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు సరే మనకు మటుకు ఇవన్నీ ఎరితిగా చిహ్న పరంగానే చెప్పబడ్డాయి వాక్యాలన్నీ ఈ జంతువులు దేనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ చిహ్న మనకు చెప్పబడ్డాయి ఆ జంతువులలో ఏది లేక ఉండదు దేని జత దాని యొద్ ఉండక మానదు సో మీరు ఇవాగ అర్థం చేసుకోవాలి జత అంటే ఏది రెండు కలిసి ఉంటాయి ఇది మనం కొంతకాలం జనిస్తున్నాం కనీసం రెండు సంవత్సరాలు జనిస్తున్నాం జతలు జతలుగానే ఉంటాయి అవి అవి కలిసే ఉంటాయి ఏవి సర్పములు తేళ్లు కలిసే ఉంటాయి తర్వాత చేపలు సర్పములు కలిసే ఉంటాయి మళ్ళీ ఆ చేపలు తేళ్లు ఉంటాయి నువ్వు వల వేసినప్పుడు కొనపత్రికలు చూసినాం మనం ఒకరోజు వల వేసినప్పుడు ఆ వలలో రకరకాల జీవరాశలు పడతాయినండి నాలుగు రకాల జీవలు చూస్తాం మనం ఈ ఒక్క వాక్యమే నేను హెచ్చరిస్తుంది ఆయన గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాల ఎందుకు అంటే జంతువుల గురించి చెప్పబడింది యుగ సమాప్తిలో జంతువులు నీ ప్రాంతంలో ఉంటాయి దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ సరే పక్షులు అంటే కూడా మళ్ళీ మీరు బాగా నేర్చేసుకోవాలి కాకులు దేనికి సాదృశ్యం మళ్ళా తేలకి సాదృశ్యం అదే రీతిగా ఎలుగుబంటి దేనికి సాదృశ్యం చిరుతపులి దేనికి సాదృశ్యం సింహము దేనికి సాదృశ్యం సార్ రెండు రకాల సింహాలు ఉంటాయి కదా మళ్ళీ అక్కడ కాబట్టి ఇవన్నీ దేనికి సాదృశ్యం దానియలు గ్రంథంలో ఉన్న ఆ జంతువులు దేనికి సాదృశ్యం ప్రకటన గ్రంథంలో ఉన్న జంతువులు దేనికి సాదృశ్యం భూమి మీద ఉన్న జంతువు దేనికి సాదృశ్యం సముద్రంలో నుంచి బయటకు వచ్చే జంతువు దేనికి సాదృశ్యం మమ్మల్ని నీ బాధ్యత ఏంది ఉత్తగా చదివేసుకోవడం కాదు కదా వాటిని పరిశీలించమన్నాడు ప్రతి జీవిని పరిశీలించమన్నాడు ఒకటేమో బేగ వల్ల లేక గద్ద వలె ఉంటుంది పక్షి రాజు దేనికి సాదృశ్యం ఇవన్నీ సరే మనం త్రిమింగలం చూసినప్పుడు త్రిమింగలం దేనికి సాదృశ్యం ఆ సొర చెట్టును తొలిచిన పురుగు దేనికి సాదృశ్యం మనం నచ్చిన అవన్నీ ఇంటర్నెట్ లో ఉన్నాయి ప్రతి వాక్యం ఇంటర్నెట్ లో ఉంది కాబట్టి ప్రతిదీ నీ బాధ్యత పరిశీలించి చదువుకోవాలనేది ఈ లోకంలో పరిస్థితి ఏంటంటే మరి ముఖ్యంగా మన కాలంలో మనకి ఎంతో టైం ఉంటుంది పాత కాలంలో మనుషులకు టైం లేదు మీరు వాళ్ళకి ఏం పని ఉంది మనలాగా స్కూళ్ళకి కాలేజీలకు పోయినరా వాళ్ళు ఏమంటాం మనలాగా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారా వాళ్ళు ఏముంది విత్తనం వేసినారు పంటలు చూసుకున్నారు పొద్దున పోయినారు అడవికి వచ్చినారు టైంకి బ్రేక్ఫాస్ట్ చేసారు టైంకి అక్కడ పండుకున్నారు మళ్ళీ టైంకి లంచ్ తిన్నారు మళ్ళా పశువులకు నీళ్లు పెట్టిండ్రు మళ్ళా పంటలు చూసుకున్నారు కాకులు వస్తే వాటిని ఇలా కొట్టినారు మళ్ళీ ఇంటికి వచ్చారు వాళ్ళకి ఇంకేం అంతకంటే ఏముంది అని అంటారు వాళ్ళకి చాలా ఫ్రీ టైం ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా ధ్యానించారు అని అంటారు కానీ మనకు కూడా అంతే ఉంది కదా మన పరిస్థితి ఏముంది పొద్దున్న వేస్తే ఇంటర్నెట్ సాయంత్రం వస్తే టెలివిజన్స్ ఇవన్నీ కాకపోతే ఫ్రెండ్స్ వస్తే బయట తిరగడము దాని తర్వాత న్యూస్ పేపర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే న్యూస్ పేపర్ మొత్తం చదవాలా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అది చదిపోగా ఇంకో రెండు మూడు న్యూస్ పేపర్లు చదవాలా అవన్నీ మీకు ఎంతమంది తెలుసా న్యూస్ పేపర్లు ఎన్ని పేజ్లు ఉంటాయో ఎవరికన్నా తెలుసా ఎన్ని పేజ్లు ఉంటాయి న్యూస్ పేపర్లో చెప్పండి అద్దాగా ఇరవై పేజీలు ఉంటాయా ట్వంటీ ట్వంటీ పేజెస్ ఉంటాయా నేను ఆస్ట్రేలియా నిన్న చూసినా నిన్న ఆధ్వరం కదా నిన్న మార్నింగ్ చూసిన ఎన్ని పేపర్లు ఉంటే ఫిఫ్టీ టూ పేజెస్ ఉంది ఒక పేపర్లో డకన్ క్రానికల్లో ఫిఫ్టీ టూ పేజెస్ సరే ఏముంటుంది అనేసి ఒక్కొక్క పేజ్ వెతికినా నిన్న పనికిరానిది ఉంది ఏమీ లేదు విలువగలదు హెడ్లైన్స్ చదువుతున్నాను కొంచెం చదువుతున్నా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి ఉద్ది అన్ని చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ వర్క్ చూసిన అంత అవి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసినా ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూద్దాం ఏం లేదండి ఫిఫ్టీ టూ పేజెస్ అంటే సండే వస్తే ఫిఫ్టీ టూ మండే నుంచి సాటర్డే వరకు ట్వంటీ పేజెస్ సో ట్వంటీ మండే నుంచి సాటర్డే వరకు ట్వంటీ పేజెస్ అంటే ట్వంటీ ఇంటూ సిక్స్ కదా అంటే ఎన్ని పేజీలు నూట సిక్స్ టువల్వ్ కదా నూట ఇరవై పేజీలు ఆదివారం ఒకరోజు వస్తే యాభై పేజీలు నూట ఇరవై ప్లస్ యాభై నూట మీద క్రిస్టియన్సే కదా చదివి వరం చదువుతారు పేపర్లు క్రిస్టియన్స్ కూడా చదువుతారు పేపర్ కాబట్టి నూట డెబ్బై పేజీలు చదువుతున్నావు సరే నేను ఏదో ఊరికే మిమ్మల్ని నిజంగా కించపరచడం కోరిక కాదు కానీ నూట డెబ్బై పేజీలు చదివే అంత ఓపిక ఉందా కానీ న్యూస్ పేపర్ చదువుతున్నామే అవి ఇంకా రకరకాల పుస్తకాలు చదువుతున్నాయి బ్యాంకు పాస్బుక్ చదువుతాము ఎంత ఉన్నాయి పైసలు అవన్నీ చూస్తూ ఉంటాయి లెక్కలు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ చదువుతాము ఇంకా ఎక్కడెక్కడో డాక్యుమెంట్స్ ఉంటాయి ఎక్కడెక్కడో పైసలు పెట్టింటాము ఎక్కడెక్కడో ఏమేమో చేస్తూ ఉంటాం అవన్నీ చదువుతూ ఉంటాం చిట్ ఫండ్లో చిట్లు చదువుతూ ఉంటాము అన్నీ చదువుతూ ఉంటాం కానీ దీని మీదంత ఆసక్తి కలగదు మనకి ఎందుకంటే పాత పాత కాలంలో మనుషులకు ఉన్నంత టైం మనకు లేదు వాడికైనా ట్వంటీ ఫోర్ అవర్సే మనకైనా ట్వంటీ ఫోర్ అవర్సే ఫిక్స్డ్ కదా టైం వాడు బాగా ధ్యానించిన కలిగినప్పుడు మనం ధ్యానించలేకపోతున్నాం అంతే తేడా నేను అనేది ఏంటంటే ఈ రోజులలో ఇంటర్నెట్ టీవీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనుషులు చదువులేరు అనేది తప్పు అవి ఉన్నా చదవాలా అన్న ఆసక్తి నీకు రావ రావాలా అది ముఖ్యమైనది ఎక్కువ కంప్యూటర్ మీద పని చేస్తూ ఉంటాం అనేసి చదవకుండా ఉంటామా చదవాలా సరే ఇప్పుడు మనము సబ్బాత్కి ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే ప్రభువే సబ్బాతుకు అధిపతి కాబట్టి ప్రభుకి ప్రాధాన్యత ఇస్తే సబ్బాతకు అధిపతి సబ్బాతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కాబట్టి సండే నేను బైబిల్ చదవనవసరం లేదు బ్రదర్ అనకి వీల్లేదు అరే సండే బైబిల్ చదవకపోతే అనేది కూడా వీల్లేదు ఇవన్నీ మానవ కల్పితాలు కాబట్టి దివారాత్రులను ధ్యానించాలని ఉందా లేదా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా దివారాత్రులంలో యహో ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని అంటే దివారాత్రంలో అంటే నిజంగా పొదన సాయంత్రం పొద్దున సాయంత్రం అనేది కాదు అది కూడా శారీరకమే ఎల్ల ప్రతి సమయంలో నేను చాలా పరిశీలించడం అంటే ఇటు ఇట్లంటే పరిశీలిస్తే కాదు కదా లెఫ్ట్ రైట్ సెంటర్ బ్యాక్ ఫార్వర్డ్ అన్ని వెతుకుతుంటే గానీ తెలియదు నీకు ఇవన్నీ వాక్యాలు ఎంతో కష్టపవాల్సి నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను కేవలం బైబుల్ ఈ బైబిల్ వెతుకుతామంటే దొరకదు దీనికి సంబంధించిన చరిత్రాత్మకమైన పుస్తకాలు కావాలా మీకు డిక్షనరీస్ కావాలా ముఖ్యంగా జేమ్స్ ట్రాంగరీస్ అని చెప్తా ఉంటాను ఎందుకంటే ఆ వ్యక్తి తన జీవితం మొత్తం త్యాగం చేసి బైబిల్ ప్రతి అక్షరానికి అర్థం రాసింది ప్రతి అక్షరానికి కాబట్టి నా హోమ్ అంటే ఏంది యోన అంటే ఏంది అదే రీతిగా ప్రతి వచనంలోని ప్రతి వచనంలోనే ప్రతి పదానికి అర్థం రాసింది ఆయన ఎంత ఓపిక ఎంత కష్టతరమైంది ఎంత శవలనుభవించిన కాబట్టి అవన్నీ మన కొరకు రాసి పెట్టింది మనం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చదువుతున్నామా లేదా బైబుల్స్ చదివే సాల్వ్ నదర్ చాలా మంది కదా నీకు ఏ పుస్తకం లేదు కేవలం బైబుల్ చదివితే సాల్వ్ అంటారా ఇక్కడ భాషలో మన భాషలో చెప్పాలంటే కానీ సరిపోదు ఎందుకంటే కేవలం బైబిల్ చదువుతుంటే నీకు అది అర్థం కావు అవి ఏ స్థితిలో ఏ కాలంలో రాయబడ్డాయి ఎవరి కొరకు రాయబడ్డాయి అవి ఏ రీతిగా నీ కాలంకి వర్తిస్తాయి అని అర్థం కావాలంటే నీకు సహాయం అవసరం కాబట్టి డిక్షనరీస్ అవసరము జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ అవసరము కాన్కాటెక్స్ అంటారు కామెంట్రీస్ ఇవన్నీ అవసరం అవన్నీ అవన్నీ పెట్టుకుంటే గానీ ఆ పరిస్థితులు ఆ కాలాలు అవన్నీ అర్థం కావు ఆ కాలం అర్థం కాకపోతే ఇవి ఎప్పుడు నీ విశ్వాసం బలపాల కదా ఇవి ఖచ్చితంగా నెరవేర్ చరిత్రాత్మకంగా ఏ కాలంలో నెరవేరింది ఏ రాజు కాలంలో నెరవేరింది ఇప్పుడు ఈ ముఖ్యంగా నాహోమ గ్రంథం గురించి జరిస్తేపుడు ఏ కాలంలో దేవుడు అసురు దేశానికి శిక్ష విధించింది ఏ రాజు అది మనం ఎక్కడ చూస్తాం రాజుల గ్రంథంలో ఏ రాజుల గ్రంథంలో చూస్తాం మనం కాబట్టి ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన సహాయం అవసరం చూడండి మనం ఏషయా గ్రంథం చూసినాం కదా కాబట్టి గ్రంథం పరిశీలించి చదువుకోవాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మనము ఒక తీర్మానం చేసుకోవాలా దేవుని వాక్యాన్ని పరిశీలించాలా పరిశీలించాలంటే అన్ని రాసుకోవాలా ఇట్లా పుస్తకాలలో అన్ని పాయింట్స్ అన్ని రాసుకోవాలా రాసుకొని వాటికి కనెక్షన్స్ పెట్టుకోవాలా ఈ వాక్యం దేనికి సంబంధించింది ఈ వాక్యం దేనికి సంబంధించింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఏ డిక్షనరీలకి వెళ్ళి కరెక్ట్ మీనింగ్ వస్తుంది ఇవన్నీ పరిశీలించడం అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే రీసెర్చ్ చేయడం రీసెర్చ్ మైండ్ చాలా అవసరం మనకి ఈ వాక్యాలని అన్నిటినీ నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి ఉత్తగ చదువుకుంటూ పోయేది కాదు వాక్యం నువ్వు పరిశీలించకపోతే మటుకు దేవుణ్ణికి అవి చూపించడు ముఖ్యంగా ఏమి చూపించాడు ఆ జంతువులకు సంబంధించిన విషయాలు చూపించాడు ప్రకటన గ్రంథం అంతా మృగములకు సంబంధించింది కాదంటారా దానిల గ్రంథం అంతా మృగములకు సంబంధించింది ప్రతిమకు సంబంధించింది ఆ ప్రతిమ దేనికి సాదృశ్యం దాని శిరస్సు దేనికి సాదృశ్యం దాని ఛాతీ భాగము దేనికి సాదృశ్యం దాని కాళ్ళు దేనికి సాదృశ్యం దాని నడుము దేనికి సాదృశ్యం అవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి కాబట్టి వాటిని నువ్వు అర్థం చేసుకోవాలా దానియల్ అంటున్నాడు యుగ సమాప్తిలో ఇట్లా ఉండబోతుంది అని హెచ్చరించండి కానీ దానియల్ కూడా తెలియదు ఏముండబోతుందో ఎట్లా ఉండబోతుందో కానీ నీ కాలంలో అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి కాబట్టి నువ్వు వాటిని పరిశీలించకపోతే మటుకు నీకు ఎట్టి ఇవి అర్థం కావు సరే యోనాకు నాహోంకు సంబంధించిన విషయం ఏంటంటే యోనా ఈ దేశము నినివి పట్నస్తులు పశ్చాత్తాపడలా అది రక్షింపబడలా అన్న సువార్తని ప్రకటించాడు కానీ నా హోము మట్టుకు ఇది ఏ రీతిగా పట్టబడబోతుంది ఇది ఏ రీతిగా నశించిపోబోతుంది అన్న విషయాలని జ్ఞాపకం చేసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి కనెక్షన్ ఏంటి యోన సువార్తను ఆరంభించాడు నా హోము తీర్పు దినని ఇంకో రీతిగా ఎట్లా అర్థం చేసుకోవాలా యేసుప్రభు యొక్క మొదటి రాకడకు యోన సాదృశ్యంగా ఉంటే యేసుప్రభు రెండవ రాకడకు నా హోము సాదృశ్యంగా ఉన్నాడు ఇట్ల మటుకు మనం ఎక్కడ అర్థం చేసుకో ఏ పుస్తకాలలో ఉండదు ప్రస్తుతంగా ఉండదు వీరు ఎక్కడ ఇంటర్నెట్లో వెతికినా కూడా తెలియదు ఎందుకంటే యోన యేసు ప్రభు యొక్క పుట్టి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం పొందిన విధానానికి సాదృశ్యంగా కదా యోన నువ్వు గూర్చిన సూచన అంటేనే అది అర్థం మన ప్రభు మూడు రాత్రులు దివరాత్రంలో ఆ పాతల లోకంలోనికి వెళ్ళినట్లు ఆయన మూలనాడు తిరిగి లేచిన దానికి సాదృశంగా ఉన్నట్లు యోనా గురించి మనం ధ్యానిస్తాం కాబట్టి యోనా యేసు యొక్క మొదటి రాకడాకు సంబంధించిన సేవకుని లాగా కానీ నాహోము యేసు యొక్క రెండవ రాకడకు రెండవ రాకడను ప్రకటిస్తూ ఆయన రెండవ రాకడ ఎంత భయంకరమైన తీర్పుకుంటుంది ఆయన కొదమ సింహం వల్లే తిరిగి వస్తున్నాడు ఆయన ఉగ్రతకు ఎప్పుడు కూడా తలలేడు కాబట్టి ఇదంతా ఉగ్రతకు సంబంధించింది కదా ఆయన ప్రతీకారము చేయబోతున్నాడు ఆయన రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఈ లోకానికి ప్రతీకారం చేయబోతుండు పోయిన వరకు కూడా మనం ధనించిన విషయం అదే బలిపీట ఆత్మల గురించి ధ్యానించినప్పుడు నాదా సత్యవరూపి ఎందాక ఈ లోకస్తులకు తీర్పు తీర్చక ఉంధువు అంటే ఆగు ఆగండి కొంతకాలము మీ సహోదరుల లెక్క సంపూర్తి ఆగు వరకు మీరు ఓపిక కలిగి ఉండండి అంటే ప్రభు ఎంత ఓపిక కలిగిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకస్తులకు ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చబోతుండు కాబట్టి నా హోము అంతా దేవుడి యొక్క తీర్పు నినివే పట్టణం మీద దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చబోతుండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈ లోకం అంతా ఈరోజు నినివే పట్టణస్తులకు సాదృశంగా ఉంది వారి విచ్చలివిడి జీవితానికి సాదృశంగా ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కొన్ని వాక్యాలు మనం చూసుకొని ఈరోజు ముగించుకుందాం కాబట్టి నాలుగవ వచనంలో ఆయన సముద్రంను గద్దించి ఆరిపోజేయును నదులన్నిటిని ఆయన ఎండిపోజేయును సరే మీరు అనొచ్చు ఇవి ఎక్కడ నెరవేరినాయి బాషాను కర్మేలును వాడిపోవును లెబనోను పుష్పము వాడిపోవును సరే ఇవన్నీ బాగా తీసుకోవాలి ప్రతిదీ చిహ్న చెప్పబడింది ముఖ్యంగా బాషాను కర్మేలు లెబనోను ఎన్ని ఉన్నాయి బాషాను లెబనోను ఇవి మూడు వాడిపోబోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి మళ్ళా తిరిగి దేవుడు మనకి మూడు చిహ్నపరంగా చూపిస్తున్నాడు ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన భూమి కంపించును సరే ఇవన్నీ ఎప్పుడూ నెరవేరినాయా భూమి కంపించడం అయితే నేను ఛాన్సాలు వినను ఎందుకంటే ఎరికో పట్టణం కాలంలో ఎరికో శతమైన కాలంలో ఎరికోకో ఏరితిగా తీర్పు జరిగింది అన్న విషయాన్ని మనం జరిచినప్పుడు భూమి కంపించింది కదా అక్కడ ఎవరి ఎవరిని భూమి మింగివేసిందా రోజు కొరహకుమార్లనా తన ఇంటి వారిని భూమి మింగివేసినట్టు మనం చూస్తాం కదా సరే ఏసుకాలంలో భూమి కంపించిందా లేదా ఎప్పుడు కంపించింది చెప్పండి ఇది బైబుల్ స్టడీ ఇది ఇది అది అటుపరవరం జరిచిన ఆయన ఏడు మాటలు సిల్వ మీద ఏడు మాటలు ముగించినాక తర్వాత ఒక ఒక బ్రదన్నాడు ఎవరు చెప్పారు మీకు ఏడు మాటలని ఎనిమిదో మాట కూడా ఉంది అన్నాడు ఎనిమిదో మాట తర్వాత జరిగింది అన్నాడు ఒక పాస్టర్ కరెక్టే ఓ రీతి అర్థం చేసుకుంటే మాట అంటే నూటకి రావాల్సిందే కదా కదా ఏడు మాటల తర్వాత ఏం జరిగిందో ఏ గుడ్ ఫ్రెడ్ రోజు ఎనిమిదవసారి అంటే ఏడు మాటల తర్వాత ఆయన పెద్ద కేక విడిచి తన ప్రాణాన్ని కేక వేసినాక తన ప్రాణాన్ని విడిచిపెట్టింది అప్పుడు ఏం జరిగింది అన్న విషయమే మతశవార్త ఇరవై మనం ధ్యానించినాం ఎన్నిసార్లు ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి ఆ దేవాలయపు తెర రెండుగా చిరిగింది దానికి సంబంధించిన విషయం కూడా మనం ఒకసారి ధ్యానించినాం రెండుగా చిరుగుతే ఏంటంటే ఆయన శరీరం ఆ రీతిగా చినిగిపో చినిగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు కాబట్టి ఇప్పుడు నిజంగా చెనిగింది ఉప్మాన రీతిగా కానీ మనకు దేవుడు చూపించిండు ఆ తెర చినిగినప్పుడు దాని దగ్గర ఆ తెర వెనకలో మందసభ పెట్టే లేదు వీళ్ళు దొంగలు మిమ్మల్ని ఇంతకాలం మోసగించిండ్రు ఎర్మీయ కాలం మొదలుకొని ఆయన మరణించే కాలం వరకు మందసభ పెట్టే అతి పరిశుధ లేదు వీరు మిమ్మల్ని మోసగించి ప్రతి సంవత్సరము బలి అర్పణలు అర్పించారు యాజకులు యాజకులు ఎంత మోసగాండ్లు అన్న విషయాన్ని ఆ తెర చినగడం చూపిస్తుంది మనకి అక్కడ లేడు ప్రభు అక్కడ మందసపెట్టె లేదు మందసపేట ఎప్పుడో పోయింది కానీ మందసేపు మందసేపు పెట్టే ఉన్నట్లు తెర అడ్డం పెట్టిన అతి పరిశుద్ధ స్థలానికి వాళ్ళ మోసాన్ని దేవుడు మనకు చూపించడం కోరిక చూపించింది వీళ్ళు మోసగాండ్లు వీళ్ళు దొంగలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దాని తర్వాత ఏం జరిగింది భూకంపం జరిగింది కదా దాని తర్వాత ఏం జరిగింది సమాధుల బండలు పగిలిపోయినాయి అని ఉంది అక్కడ వాక్యం సమాధుల బండలు పగిలిపోయి అందులో నుండి పరుషుధుల ఆత్మలు బయటికి అని మనం చూస్తాం ఇరవై అధ్యాయంలో అనేకులకు పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు అవి కనబడినాయి అనేది ఆత్మలు సమాధుల నుంచి బయటకు వచ్చి అనేకులకు కనిపించినాయి ఈ వాక్యం మనం ఎక్కడ ధ్యానించాం ఎక్కడ కనిపించదు కూడా ఈ పరిశుద్ధులు ఎవరు సున్యాసంగా కొట్టివేయడం ఏంది వాళ్ళంతా పాత నిబంధన కాలం భక్తులు బ్రదర్ సునీయాసంగా కొట్టేస్తారు కానీ ఈ పరిశుద్ధులు ఎవరు వాళ్ళెందుకు సమాధులలోకి వెళ్ళి బయటకు వచ్చిండ్రు పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు ఎందుకు కనిపించిండ్రు కనిపించి ఏం మాట్లాడినరు ఇవి ఎవరు ధ్యానించలేరు ఎందుకంటే వాటికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి కానీ ఈ రోజు దేవుడు మనం చూపిస్తున్న విషయంగా యశగ్రంథం ద్వారా నీ బాధ్యత పరిశీలించడం ఒకసారి నెరవేరింది సమాధుల బండలు పగిలి నిద్రించిన వారు అనేకులు మేల్కోవాల్సి వస్తుందండి పౌలు జ్ఞాపకం చేసిండ తెలుసు రాష్ట్రపతిలో మనం నిరసనం యుగ సమాప్తిలో అట్లనే ఉంటుంది మీకు ఒక మర్మం నేను తెలుపుతున్నాను ఏంది ఏందా మర్మం నిద్రించిన వారి కంటే ముందు మనము ఆయన సన్నిధి చేరము లేదు ఆయన మధ్యాహ్నం క్రితం మనం అందరం మెతబడతాం ఎవరికంటే ముందు నిద్రించిన వారి కంటే ముందు కానీ వాక్యం ఏమంటుంది నిద్రించిన వారి కంటే ముందు మనం ఎవరం కూడా లేయం ముందు సమాధులలోకి వెళ్ళి వాళ్ళందరు బయట రావాల్సిందే ఒకవేళ మనం ఆ క్షణంలో ఆ టైంలో బ్రతికి ఉంటే వాళ్ళ తర్వాతనే సరే ఆయన తిరిగి వచ్చి నలుదిరిక్కుల నుంచి తన బిడలని పోగు చేస్తున్నాడు కదా తన తన దేవుళ్ళని తన తన దాసులని పోగు అన్నాడు కాబట్టి తన తన దాసులను పోగు మరోసారి చూస్తే తన దాసులను వెంట పెట్టుకొని అన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని పరిశీలించే ధ్యానించాల్సి వస్తుంది కాబట్టి యుగ సమాప్తిలో ఆయన సరే భూమికి కంపించినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఈ విషయాలు మనం అన్ని ధ్యానిస్తున్నాం చూడడంసారి కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయం కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము పదహారవ శరంలో దావిధి కీర్తన కదా డెబ్బై అంటే ఆసాపు కీర్తన సరే దాబిదది కాదు ఆసాపు కీర్తన ఆసాపు అనే భక్తుడు ఈ కీర్తన రాసినప్పుడు పదిహేడవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పదహారో వచనం చూడండి దేవ జలములు నిన్ను చూచెను సరే ఇది చిహ్న చెప్పబడింది జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజ్జగ్జలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనికి కంపించను సరే ఆసాకు అనే భక్తుడు ఇవి జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడు నెరవేరిని ఇవన్నీ ఎవరైనా చెప్పగలరా ఎప్పుడు నెరవేరిన ఇవన్నీ భూమి ఎప్పుడు కంపించింది మేఘములు ఎప్పుడు సరే ఇరువై వచ్చిన నీ మార్గము సముద్రంలో ఉండెను ఉన్నదా ఎక్కడుండే ఎర్ర సముద్రం కదా ఎర్ర సముద్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జడలు గుర్తింపబడక ఉండెను మోసే అహరణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించువి సరే ఆ సాగు జ్ఞాపకం చేస్తుంది ఇవన్నీ ఎప్పుడు నా హోము కూడా వీటిని జ్ఞాపకం చేసుకుంటుడు కాబట్టి మనం కూడా ఈ దినం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఓ రీతిగా చెప్పాలంటే అవన్నీ నెరవేర్ని ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నను అవన్నీ చిన్నపిల్లల కథలు బ్రదర్ ప్రజలకు చెప్తున్నాడు అవన్నీ చిన్నపిల్లల కథలు అది చిన్న వాగు లాంటిది ఆ వాగు దాటిపోయినరు వాళ్ళు అని అబద్ధం చెప్తున్నాడు అప్పుడు నువ్వు అనాలా నువ్వు ఆడియన్స్ లో వచ్చినప్పుడు నీకు బుద్ధి ఉండాలా వాడు అంత బాహాటంగా ఈ వాక్యాల అబద్ధాలు చెప్తుంటే ఆ సాగు కీర్తన ఇంతగా చూపిస్తుంది నాహోమదానికి సాక్షమిస్తున్నాడు వాళ్ళు నిజంగా ఆ యొక్క సముద్ర గర్భంలో ఆరిన నేల మీద నడుచుకుంటోనప్పుడు చెప్పాలి అది కాల్వనా నువ్వు నిజంగా మెట్టలో అయితే అక్కడికి వెళ్దిగా పులిపిట్టం మీద నుంచి అది నిజంగా కాలువైతే ఫరో సైన్యం ఎట్లా మునిగుతుంది కాలువలో అది జ్ఞాపకం గ్రాదు వినడము ఒకటే మనకు తెలుసు కానీ దుస్తులకు వ్యతిరేకంగా నీ సేవ జీవితం యుగ సమాప్తులు ఎందుకంటే ప్రపంచం అంతటా అతనే ఉంది ఈ రోజు ముసలము ముచ్చట్లకు ప్రాధాన్యత ఇవ్వడము ఐశ్వర్యానికి ప్రాధాన్యత ఇవ్వడము ఎక్కువ జరిగిపోతుంది కానీ దేవుని సత్యాన్ని పరిశీలించి వెతకడము అరుదైపోతుంది ఒకటి అటువంటి సమయంలో దేవుని మళ్ళీ మీకు మంచి అవకాశం ఇచ్చండు వీటి అన్నింటినీ ధ్యానించే భాగ్యం కదా మీరు ఇంటికి వెళ్ళినాక గ్రంథము ఎనభై అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి ధ్యానించండి అదే రీతిగా నూట ఆరు అధ్యాయము నూట అధ్యాయము ఏడవ వచనము యోగు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం నేను ఇక్కడ ఆపేసిన వాక్యము వచ్చేవరం మనము దీర్ఘంగా మరోసారి అని మనం ఇంకా నా గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఉన్నాం కాబట్టి యుగ సమాప్తిలో ఏం జరగబోతుంది ఈ యొక్క ప్రపంచమంతటా అసురీలు విస్తరించిన మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేసిన ఒక రెండు వారాల క్రితం నినివే పట్నస్తులు లేక అశురు దేశం అసురు అంటే యోనా కాలం తర్వాత యేసు కాలానికి పేతురు కాలానికి పౌల కాలానికి ఎట్లా అది ఆ రీతిగా విస్తరించి రోమిలకు సంక్రమించింది అంటే రోమిలు ఆ అసరులు అన్న విషయాన్ని నేను ఎట్లా మీకు చూపించాను చరిత్రాత్మకంగా కాబట్టి ఏ రీతిగా దేవుడు పేతుర్ని ఏర్పరచుకున్నాడు యోనని ఏరీతిగా అసరులకు సువార్థక ఏర్పరచుకున్నాో పేతుర్ని ఏరీతిగా అనిలకి సువార్థకుగా ఏర్పరచుకున్నాడో పౌలుని ఏ రీతిగా రోమిలకు సువార్థకునిగా ఏర్పరచుకున్నాడో ఇవన్నీ అతికినట్లు మనకు చూపించింది దేవుడు కాబట్టి యుగ సమాప్తిలో ఈ యొక్క అసురులు ప్రపంచమంతటా విస్తరించారు కాబట్టి సరే అరితిగా చూస్తే బౌలను కూడా ప్రపంచమంతటా విస్తరించింది అరితిగా చూస్తే పారసికులు కూడా ప్రపంచమంతటా విస్తరించారు అరీతిగా చూస్తే రోమిలు కూడా ప్రపంచమంతా విస్తరించారు కాబట్టి ప్రపంచమంతటా ఏ రీతిగా ఉందంటే వారి యొక్క గుణగణాలు వారి యొక్క ఆత్మ ఈ లోకమంతట విస్తరించి ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకు శరీరంగా వాటిని అర్థం చేసుకునేది కాదు ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి కాబట్టి ఈ లోకమంతా అశురుతో సాదృశ్యంగా ఉంది కాబట్టి నిన్ను దేవుడు నినివే పట్టణానికి సువార్త ప్రతి సువార్థికు సరే యుగ సమాప్తిలో నువ్వు నాహోంలాగా తయారైతున్నావు అంటే ఏంది హెచ్చరిక సువార్త హెచ్చరిక బోధ సరే ప్రేమతో దయతో బోధించాలా అన్న విషయాన్ని మనం మర్చిపోద్దు కాబట్టి గొప్ప జనానికి త్వరలో తీర్పు ఉండబోతుంది సర్పములు తేళ్లు శాశ్వతంగా నరకం పోతున్నాయి కాబట్టి నీ యొక్క సేవ దానికి సమానంగా ఉండాలా లేక దానికి తగినట్లు ఉండాలా అటువంటి కృపాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం పరిశుద్ధులకు ఏసారి మీకు వందాలైనా మరోసారి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపేసేది మీకు ఎంతో వందలు ప్రవ్వ నా హోము యొక్క గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రవ్వ వారం నుంచి మీరు మా మాట్లాడుతున్నారు తండ్రి యోన మీ యొక్క మొదటి రాకడకు సాదృశ్యంగా ఉంటే నా హోము మీ యొక్క రెండవ రాకడకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రవ్వ మీ యొక్క రెండవ రాకడ తీర్పుకు సంబంధించింది మీ మొదటి రాకడ రక్షణకు సంబంధించింది ప్రవ్వా కాబట్టి రక్షింపబడవారు తీర్పులో ఉండకుండా ఉండాలంటే మీ అందరు నివసించాలా అటువంటి జీవితం మాకందరు దయించండి మీ మేము నిశ్చేత కలిగి జీవించాలా ప్రవ్వా క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదన్నారు ప్రవ్వ కాబట్టి మేము ఆ రీతిగా మీ అందు యుగ యుగంలకు శాశ్వతంగా ఓ ప్రభ్వా ఈ లోకంలో దేని పట్ల కూడా మేము ఆసక్తి కలిగి ఉండకుండా ప్రవ్వా మోసపోకుండా కాపామని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ యొక్క జ్ఞాపకం చేసుకుని మీరు ఆకరవారి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ని ఆశ్రయించండి సంపూర్ణంగా స్వస్థతలు దండి ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందులలో దయచేసి మీరు ఆకరవారి సిద్ధపరచుకొని మీరేం మహి పొందమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె